ఇది ఈ సమత్వాన్ని మీరు వెదర్తో మొదలు పెట్టవచ్చు కొంతమంది ఎలా ఉంటారంటే ఎండలు కాస్తున్నాయనుకోండి అదిగో ఎక్కువ ఎండలు కాసేస్తున్నాయి అని గగ్గోలు పెడతారు ఇప్పుడు మీరు న్యూస్ పేపర్లు చూదురు కానీ ఇప్పుడు మీరు ఫిబ్రవరి నెల వస్తోంది కదా మార్చేపటి న్యూస్ పేపర్లలో సో వేసవి ఉష్ణోగ్రత అని హెడింగ్లు పెట్టేసి మీకు న్యూస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఎండ కాస్తే న్యూసు వర్షం కురిస్తే న్యూస్ ఇంకా మరి ఏముంటుంది న్యూస్ గగ్గోలు పెట్టేస్తూ ఉంటారు ఏమని ఏడాది చాలా తీవ్రంగా ఎండలు ఉన్నాయని గగ్గోలు పెడతారు లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి కూడా అయినా కూడా గగ్గోలు మాత్రం ఎప్పుడు లేనంతగా ఎండలు కాస్తున్నాయని గగ్గోలు పెడుతూ ఉంటారు న్యూస్ ఛానల్స్ గగ్గోలు పెడితే జనం కూడా గగ్గోలు పెడుతూ ఉంటారు ఎండలు కాయకపోతే వర్షాలు పడవు ఆ ఎండలు ఉండాలి లేకపోతే వర్షం పడదు సరే ఎండలు అయిపోయాయి వర్షం పడింది నేను ఒకసారి న్యూస్ మీరు న్యూస్ పేపర్ తీసి చూడండి జూన్ పదో తారీఖున మంచి వర్షం పడింది మంచి వర్షం పడితే వాడు హెడ్డింగ్ ఏమి పెట్టాడో తెలిసిన అధిక వర్షము కారణంగా ట్రాఫిక్ అంతా అడ్డగా ప్రజలందరూ చాలా కష్టాలు పడుతున్నారు రాసి అంటే వర్షం పడితే ట్రాఫిక్ సమస్య ఉందని మనం గగ్గోలు పెడతాం వర్షం పడకపోతే ఎండలు పెరిగిపోయాయని గగ్గోలు పెడతాం అంటే దీన్ని బట్టి తెలిసిందేటి ఏదో ఒక కారణంగా అల్లరి చేయటం దగ్గోలు పెట్టడం దుఃఖపడ్డవే దానికే మనం అలవాటు పడి ఉన్నాము అని స్పష్టమైపోయింది అలా కాకుండా మీరు సమత్వాన్ని అక్కడ మొదలు పెట్టండి చలి ఉన్నప్పుడు అబ్బో చలి వేసేస్తోంది చలి వేసేస్తోంది చేయొద్దు ఎందుకంటే అంత నేను ఊర్లో దిగ్గరనే అన్నారు అబ్బో చలి ఏమీ చలివేయట్లేదు ఊరికే అంత కంగారు పడకండి అంత చలి ఏం వేయట్లేదు నీకు తెలియదు చలించే అంత చలి పర్వాలేదు ఇంకో కొద్ది రోజులు పైన తర్వాత ఎండగాసిస్తోంది ఎండగాసిస్తోందని గొడవ చేయటం రెండింటిని అటు చలి కాని ఇటు వేడి కాని సమం సమంగా మానసికంగా ముందసలు అభ్యాసం అక్కడ మొదలు పెట్టాలి శీతోష్ణ సుఖ దుఃఖేశ్వని శ్రీకృష్ణుడు అక్కడే మొదలుపెట్టాడు శీతా ఉష్ణతో మొదలు పెట్టండి మీరు చలివేసినప్పుడు సరే పర్వాలేదు సర్దుబాటు చేస్తున్నాం వి యాక్సెప్టెడ్ వేడిని కూడా యాక్సెప్టెడ్ సమంగా ఉండే ప్రయత్నం చేయండి కంప్లైంట్ చేయడం మానేయండి అక్సెప్టెన్స్ ప్రాక్ ప్రాక్టీస్ చేయండి అప్పుడు ఏమైపోతుందంటే శీతోష్ణ సమత్వం వచ్చేస్తుంది శీతోష్ణ సుఖ దుఃఖేశు సమహ సంఘ గీతా శ్లోకం కాబట్టి ముందు శీతోష్ణాలతో మొదలు పెట్టాం ఏదిక ఆ తర్వాత మనస్సులో సుఖ దుఃఖాలు ఎవడో ఫోన్ చేస్తాడు ఏదో చెప్తాడు దుఃఖం అనిపిస్తుంది ఇంకొక సందర్భం వస్తే సుఖం అనిపిస్తుంది ఇటు సుఖం వచ్చినప్పుడు మీరు గడబడి చేయవద్దు దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవద్దు మీరు మళ్ళీ సమంగా ఉండడం అభ్యాసం చేయండి కాబట్టి బాహ్యంలో తేలికగా శీతోష్ణాలతో మొదలుపెట్టి ఆంతరంలో మరి కొంత అభ్యాసం చేస్తే కానీ లభించదు అది సుఖ సమంగా ఉండడం మీరు అభ్యాసం చేయండి చేస్తే మీకు ఆ సమత్వము అది మీకు అనుభవానికి వస్తుంది సమత్వము జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏమిటో తెలుసుందండి వైషమ్యము గలవాడే జీవుడు సమత్వమే ఈశ్వరుని యొక్క స్వభావము దీంట్లో ఒక పరిభాష ఉన్నది అంటే మీరు ఈ పాయింట్ నేను చాలాసార్లు చెప్పాను అయినా కొంత రిపిటేషన్ ఉంటుంది కదా మరి గీతన్న తర్వాత ఈశ్వరుడు అనేది ఒక తత్వం ఒక జెంటిల్మన్ కాదు ఒక తత్వము ఒక జంటిల్ మన్ అయ్యాడు అనుకోండి ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరుడుగానే ఉంటాడు మీరు మీరుగానే ఉంటారు ఈ జంటిల్ మన్ వెళ్ళి ఆ జంటిల్ మన్లో ఐక్యం అవడం అనేది ఏదో ఉండదు ఈశ్వరుడు జంటిల్ కాదు ఈశ్వరుడు సముద్రం లాంటి సముద్రము అంటే జంటిల్ కాదు అదేమి అది పరిచ్ఛేదములు హద్దులు లేని నీరు నది అంటే సముద్రం కంటే భిన్నంగా ఉన్న మరో జంట మనం కాదు నీరే నది అన్నా నీరే మరి నదికి సముద్రానికి తేడా ఏంటంటే హద్దులు పెట్టిన నీరైతే నది అన్నారు హద్దులు లేని నీరైతే సముద్రం అన్నారు ఇప్పుడు ఏమైపోతుందో తెలుసిన సముద్రం నది అయిపోవచ్చు నది సముద్రం అయిపోవచ్చు సముద్రంలో నీటిని తీసుకుని వర్షరూపంగా కురిపించి దానికి కొన్ని హద్దులు ఆ ప్రవాహానికి ఆ హద్దులు పెట్టేస్తే అది నది అయిపోయింది ఈ సముద్రమే నది అయిపోయింది ఈ నది ప్రవహించి ప్రవహించి ఈ హద్దులను అన్నింటినీ దాటివేసి సముద్రంలో కలిసిపోతే ఈ నది కాస్త సముద్రం అయిపోయింది కాబట్టి నదికి సముద్రానికి తత్వంలో భేదం లేదు నది ఒక వేరే జంటిల్ సముద్రం వేరే జంటిల్ కాదు ఉరికేలాగా సముద్రహ అనే పదం పుల్లింగ శబ్దం సంస్కృతంలో కాబట్టి సముద్రుడు పుల్లింగం అని అన్నారు అనే శబ్దం స్త్రీలింగ శబ్దం కాబట్టి నదీ అని స్త్రీ అని నిజంగా అక్కడ స్త్రీను పురుషుడు ఉన్నాయనుకున్నారు ఒక స్త్రీ ఒక పురుషుడు ఉంటే స్త్రీ స్త్రీయే పురుషుడు పురుషుడే కలవడం ఉండదు ఏముండదు అలా ఇక్కడ అక్కడ ఒక స్త్రీ పురుషుడు లేరు ఉన్నది ఒకటే నీరు ఆ నీరుకి హద్దులు పెడితే నది హద్దులు లేకుంటే సముద్రం అలాగే ఆత్మ చైతన్యం ఉన్నది ఎరుక చైతన్యం అంటే ఎరువు ఆ ఎరుకలో మీరు వైషమ్యం పెడితే ఓసారి సుఖం ఇంకోసారి దుఃఖం ఓసారి శుభం ఇంకోసారి అశుభం ఓసారి పుణ్యం ఇంకోసారి పాపం అంటే ఇలాగా మీరు హెచ్చు పెడితే ఆ ఎరుకలో ఆ హెచ్చు తమ్ములలో ఆ ఎరుకను కట్టి పారేస్తే దాని పేరే జీవుడు ఆ ఎరుకకి మీరు జ్ఞానాన్ని తెచ్చుకున్నారు అదే జ్ఞానం చేసి జ్ఞానం ఏం చేస్తుందంటే ఈ హెచ్చు తమ్ములని సమంజేసేసుకున్నారు జ్ఞానం బుల్డోజర్ వంటి బుల్డోజర్ ఏం చేస్తుంది హెచ్చు ఉన్నప్పుడు వాడు బుల్డోజర్ ని పిలిపిస్తారు బుల్డోజర్ కాదు అది ప్రోక్లైమా పిలిపిస్తారు వాడు ఏం చేస్తాడు ఎత్తుగా ఉన్న గుట్టల నుంచి కూడా తల్లేసి బలంగా ఉన్న దాంట్లో పోసేసి దాని మీద ఒక రోల్ అని తిప్పేస్తారు మీకు ల్యాండ్ ఈక్వల్ అయిపోయింది జ్ఞానం అలాంటి అదేం చేస్తుంది బాగా సుఖంగా ఉన్నప్పుడు వరి వెళ్ళి ముఖం ఈ సుఖం ఎంతో సేపు నిలబడదురా దోడికా సప్నా హై హై రెండు రోజుల కళ ఊరికే అంత మిడిసి మిడిసి పడకు తమ్ముడు అని చెప్తుంది జ్ఞానం చెప్తుంది చెప్తే వీడు కొంచెం తగ్గుతారు ఇంకోసారి కృంగిపోయి దుఃఖించేస్తూ ఉంటే వాళ్ళు వెరివాడ ఏం దుఃఖిస్తావమ్మా ఈ జగత్తు సత్యం కాదు ఇది జగ దర్శంతా మేళ అన్నారు ఈ జగత్తు మేళ మేళ అంటే అందరూ కలుస్తారు కదండి జగత్తు కూడా అలాగే వీళ్ళందరూ కలుసుకుంటారు ఇది సత్యం కాదు కనబడి మేళ అట్లో సత్యం అని అన్నాడు మహాకవి కబీర్దాస్ అన్నాడు కాబట్టి ఇది సత్యమేం కాదు ఈ దుఃఖము సత్యం కాదు ఇంతకుముందు ఎన్ని దుఃఖాలు మీరు అనుభవించలేదు చెప్పండి మీరు మీ జీవితంలో మీరు చూసుకోండి ఈ దుఃఖము నాకు పెద్ద పెట్టు తల మీద పెద్ద పెట్టు ఇది నన్ను కృంగదీసేస్తుంది అని అనిపించిన దుఃఖాలు మీరు పాటికి ఎన్ని చూసుకుంటారు మీరు యు ఆర్ బెటర్ సంసార దుఃఖాలను అనుభవించడంలో మీరు వెటర్రన్స్ అవునా ఎన్ని దుఃఖాలు అనుభవిస్తే ఇతర దాకా వచ్చారు ఈ పిల్ల తీసీతోటి వేయి వేయి ఇప్పటికి ఇంకా ఒక ఇక్కడికి రాలేదు ఎన్నెన్నో దుఃఖాలను మీరు అనుభవించారు ఆ దుఃఖాలన్నింటినీ దాటుకుంటూ వచ్చేశారు కదా ఇది అంటే ఈ దుఃఖాన్ని కూడా మీరు దాటేస్తారు ఏమీ సందేహం లేదు కాబట్టి అంత కొంచెం తమాయించు తమ్ముడు తొడా సహలో సహలో కొద్దిగా సహించు సహించు అని జ్ఞానం బోధిస్తుంది బోధిస్తే కృంగిపోయేవాడు కొంచెం పైకి తేతాడు మిడిసి మిడిసి పడేవాడు కొంచెం కొంచెం నేల మీద నిలబడతాడు సమత్వంలోకి వచ్చేస్తుంది సమత్వంలోకి వచ్చేస్తే జీవుడే ఈశ్వరుడు వైషమ్యం పెట్టేస్తే ఈశ్వరుడే జీవుడు అంత సింపుల్ అది ఈశ్వరుడు జీవుడు అంత సింపుల్ ఆ పరిభాష మీకు ఈశ్వరుడు జంటల్ మని చేసి ఆయన్ని దూరంగా పెట్టిన కారణంగా మనం ఈశ్వరుడికి దూరం అయిపోయాం ఈశ్వరుడు మనకి దూరం అయిపోయాడు పరిభాష స్పష్టంగా తెలుసుకుంటే రిషికేశ్లో మహాత్ముడు మాట నివారు ఖాకే జీవ్ హోతా హై ఖిలాకే ఈశ్వర్ హోతాహే అని వాడు లడ్డు మీరు తినేస్తే మీరు జీవుడు లడ్డు మీరు తినడం మానేస్తే ఎదరవాడికి పెడితే మీరే ఈశ్వరుడు ఇట్ ఇస్ దట్ సింపుల్ కాబట్టి సో కనుక సమో సమత్వం ఈశ్వరుని యొక్క లక్షణం సమత్వం ఆయన ఏమంటున్నారంటే నేను సముదను సమోహము సర్వభూతూ ఇది మీరు జాగ్రత్తగా పరిశీలించండి సర్వభూతూ అనే పదానికి భూతశబ్దానికి పంచభూతముగా అని అర్థం కాబట్టి సర్వభూతూ అంటే అర్థం ఏమిటి పంచభూతేషు అర్థం ఉన్నవే ఐదు కాబట్టి సర్వా అంటే ఐదు భూతముల యొందు ఐదు భూతముల ఎందు నేను సమముగా ఉన్నాను ఇది ఎలాగంటే ఇప్పుడు ఫ్యాన్లో దీపం ఎలక్ట్రిక్ బల్బులో హీటరు కూలరు అదే రెఫ్రిజిరేటర్ నాలుగు తీసుకోండి ఈ నాలుగు కూడా టీవీ ఐస్ తీసుకోండి ఇది ఒకటి చేసే పని ఇంకొకటి చేయదు హీటర్ హీట్ చేస్తే కూలర్ కూల్ చేస్తుంది ఫ్యాన్ చిక్కుతుంది వెలిగించదు దీపం వెలిగిస్తుంది తిప్పదు టీవీలో ఈ నాలుగు ఉండవు బొమ్మలు కనపడతాయి ఐదు కానీ ఈ ఐదింట్లో ఒకే అంతర్యామి గలదు అవునా కదా ఒకే అంతర్యామి దాన్ని అంతర్యామి అంట అంటే లోపలుండి వీటన్నిటినీ నియమిస్తూ ఉంటుంది ఫ్యాన్ లోపలుండి తిప్పుతుంది తిప్పి తిరిగి చేస్తుంది తిప్పదు తిరిగి చేస్తుంది హీటర్ లోపల ఉండి వేడిక్ ఇట్లా చేస్తుంది కూలర్ లోపల ఉండి కూలర్ ఇట్లా చేస్తుంది దీపం లోపల ఉండి వెలుగు ఇట్లా చేస్తుంది టీవీ లోపల ఉండి బొమ్మల్ని ప్రకాశింపజేస్తుంది కానీ ఐదింట్లో ఉన్నది మటుకు ఒక్కటి సమహ మీరు ఎవరికైనా రిఫ్రిజిరేటరు హీటరు సమహ అని వాడు వీడికి చిక్ తినవాడు అనుకుంటారు రిఫ్రిజిరేటర్ హీటర్ సమహ ఎలా అయినాయా రెఫ్రిజరేటర్ కూల్ చేస్తుంది హీటర్ వేడి చేస్తుంది సమహ ఎలా అవుతుంది అంటే తమ్ముడు నీకు తెలీదు నువ్వు ఎప్పుడైనా గీత క్లాసుకి రా నీకు తెలుస్తుంది ఆ రెండింటిలో ఉండే అంతర్యామి సమహ విషమహ కాదు ఆ యంత్రం విషమ ఓ యంత్రం కూల్ చేస్తుంది ఇంకో కానీ లోపల ఉండే అంతర్యామి సమహ అది దృష్టాంతం అదేవిధంగా పృథివీ ఆపహ అంటే జలములు అగ్ని అంటే తేజస్సు వాయు ఆకాశ ఈ ఐదింట్లో ఐదు వేరువేరుగా ఉన్నాయి చూడండి పృథివీ సాలిడ్ అది ఆకాశము అత్యంత సూక్ష్మం ఇదంతా ఆకాశం పృథివీని మీరు చేతో పట్టుకోవచ్చు ఆకాశాన్ని చేత్తో ఏం పట్టుకుంటారు దానికి అవయవాలు ఏం ఈ మధ్యలో ఇంకో మూడు ఉన్నాయి ఈ యింట్లో మూడు మెటీరియల్ ఉన్నాయి ఇది పృథివీ ఆపహ వాయు మెటీరియల్ ఫిజికల్ అండ్ అగ్ని ఎనర్జీ ఆకాశ స్పేస్ గ్రావిటేషన్ గ్రావిటేషనల్ ఎనర్జీ ఇవి ఐదు ఈ ఐదింట్లో అంతర్యామి సమంగా ఉన్నాడు ఈశ్వరుడు చూడండి ఐదు వేరువేరుగా ఉన్నాయి కానీ వాటిలో ఉన్న అంతర్యామి సమ సమూహం సర్వ భూతేశు ఆ సమహాయతో మీకు ఇంతకు ఒకసారి చెప్పాను ఇప్పుడు పృథివీ అంటే పృథివీ సత్తా అనర్థం ఇప్పుడు పృథివీని మీరు ఇలా కళ్ళు పోసుకుని మీకు స్పర్శ ఆ స్పర్శ మీకు ఏమిటి చెప్తోంది ఇంది అని తెలుసుకోండి పృథివీ ఉంది కదా పృథివీ ఉందా లేదా నొక్కి చూడండి సపోజ్ మీరు ఇలా నడువు అని అనుకోండి అక్కడ ఏం లేకపోతే ఏమవుతుంది పృథివీ ఉంది ఉండబట్టే మనం ఇలా నిలబడగలుగుతాం దా మావిష్యచుతాని ధారయాం నోజస నేను వచ్చాను ఉంది మీకు డౌట్ ఉంటే నొక్కి చూడండి ఉంది ఆపహ ఉన్నాయి ఆపహ కూడా మీరు నీళ్లలో చేపెట్టి చూస్తే మీకేమనిపిస్తుంది ఉంది తర్వాత మీరు నీళ్లలో కనుక కదలకుండా అలా పడుతుంటే మిమ్మల్ని లేపుతుంది నీరు వాటర్ స్పెసిఫిక్ గ్రావిటీ వన్ బాడీ స్పెసిఫిక్ గ్రావిటీ పాయింట్ నైన్ కాబట్టి వాటర్లో బాడీ తేల్తుంది బాడీ జరడు తేలినట్టుగా తేలుతుంది కానీ మనం అల్లరి చేసి గింజకోవడం మూలంగా ముగిపోతాం మీరు అలర్ట్ చేయకుండా గింజిపోకుండా ఉంటే మీరు తేల్తారు నీట్లో నీరు ఉంది మీరు నీరు దాహం వేసినప్పుడు నీరు త్రాగితే గట్టుకు తీరుతుంది మీరు ఉన్నది ఉన్నది అన్నది పట్టుకోవాలి ఆ సత్త పట్టుకోవాలి అందుకోసం నేను అన్ని రకాలుగా చెప్పకొస్తున్నా గాలి ఉంది మీకు ఆ వేసంకాలంలో బాగా ఉక్క పోసేసి చెవట్లు పట్టేస్తున్నప్పుడు అబ్బా గాలి లేదండి అంటారు గాలి లేదండి అనగానే ఈ లోపల ఎందుకనో ఒక చిన్న కదలిక వచ్చి ఆ చెట్టు నుంచి అలా గాలి వచ్చి వీడి ముఖం మీద గాలి గీచిన వెంటనే అబ్బో గాలి ఉంది అంటాడు గాలి ఉంది తర్వాత తేజస్సు అగ్ని ఉంది ఇప్పుడు మీకు ఈ పక్కన నాకు తెలియకుండా ఈ పక్కన కుంపటి పెట్టారనుకోండి అది కనపడకుండా పెట్టచ్చు మీరు ఈ పక్కనే కుంపటి పెట్టారనుకోండి నేను వచ్చి కుర్చీలో కూర్చుంటే ఏదో వృద్ధి పెట్టుంటే ఇక్కడ అది ఉంది అంతే అలాగే ఆకాశము ఇదంతా ఉంది ఆకాశం ఉంది ఆకాశం ఉంది కాబట్టి మనం ఇటు తిరుగుతున్నాం ఆకాశం లేకపోతే ఇటువంటి తిరుగుతారా ఇల్లు కట్టుకుంటున్నాం ఎన్నెన్నో పనులు చేస్తున్నాం ఎందుకని అవకాశము ఉంది ఆకాశము అంటే అవకాశం ఉంది కాబట్టి మీకు ఈ అన్ని భూతములలో భూతములు వేర్వేరుగా ఉన్నాయి కదా వేర్వేరుగా ఉన్నాయని తెలుసుకొనే కానీ అన్ని భూతములలో సమము ఒకటి ఉన్నది అది తెలుసునా సర్ ప్రెజెన్స్ ఉంది మీరు ఆ ప్రెజెన్స్ని ధ్యానం చేయొచ్చు ఎన్ని ప్రశ్నంగా ఎలా ధ్యానం చేయొచ్చు అంటే ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నట్టుగా డెమోన్స్ట్రేట్ చేస్తున్నాను ఇలా కూర్చుంటాను ఇక సీట్ ఉంది పాదాల కింద నేల ఉంది ఆ స్పర్శని బట్టి ఉంది వేడి ఉంది వేడి తెలుస్తూ ఉంటుంది కదండి వేడి తెలియడానికి ఏమీ సమస్య కనుక వేడి చుట్టూ వేడి ఉంది స్పర్శని బట్టి గాలిని బట్టి ఉంది రిసన్స్ చుట్టూ ఆకాశాన్ని మనస్సుతో భావన చేస్తే చుట్టూ నా చుట్టూ సర్వము వ్యాపించి ఆకాశము ఉంది అని అలాగే మీరు కనుక ధ్యానం చేసినట్లయితే మీ మనస్సు ఆ సత్తు నందు అదిగో ఆ సత్ సర్వమునందు సమము ఆ సత్ ఏశ్వరుడు కాబట్టి ఈశ్వరుడు అంటే ఉన్నవాడు ఈశ్వరుడు ఉన్నవాడు ఈశ్వరుడు జగత్తు కాదు జగత్తు కనబడిదే తప్ప ఉన్నది కాదు జగత్తు సినిమా ఉన్నది కాదు తెరయే ఉన్నది ఆ రకంగా ఉన్నవాడు ఈశ్వరుడు ఉన్నవాడు అంటే డూ పెట్టే డూ అంటే ఏదో ఫోటో బూటో వేసుకుని ఏదో పెద్ద కిరీటం పెట్టుకుని అని అలాగ మీరు అనుకునే భ్రమ ప్రమాదం ఉంది ఆ డూలో సమస్య ఆ డూని మీరు జాగ్రత్తగా చేసుకోవాలి ఉన్నది ఈశ్వరుడు ఉన్నది అంటే అది వాక్యరచన బావులే అక్కడ డూ పెట్టి ఇక్కడ డూ పెట్టకపోతే బాగుండదని నేను అలా పెట్టాను అక్కడ మొగాడు ఆడది మనిషి పశువు పక్షి అలా కాదు ఉండడమే కాబట్టి ఈశ్వరుడు అంటే ఆ ప్రజెన్స్ మీరు ఎప్పుడు కాల్స్తే అప్పుడు ఏ క్షణంలో కాలుస్తే క్షణంలో ఆ ప్రజెన్స్ని మీరు భావన చేయాలి ఆ ప్రెసెన్స్ ఆ సత్ అదే ఈశ్వర్ కాల కింద ఆసక్తే ఉన్నది మీద ఆసక్తే ఉన్నది ఇటు కుడివైపు ఎడమ వైపు ముందు వెనుక సర్వత అదే సత్ కలరు సత్ విజేతనే బ్రహ్మపురస్ ఇటు ఉన్నది అన్నీ ఉన్నాయిగా ఉన్నది ఏగా అంత ఉంది ఉంది ఉంది ఉంది ఎంతవరకు అనంతం వరకు ఉంది ఎంతవరకు ఉంది తూర్పు ఎంతవరకు ఉంది పశ్చిమం ఎంతవరకు ఉన్నది బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ అంటే ప్రెసెన్స్ ఇది సమూహం సర్వభూపేక్షు తర్వాత ఇంకో రకంగా చూడండి భూతాంత ప్రాణులు సర్వభూతూ సకల ప్రాణుల ఎందు సమముగా ఉంట ఉన్నది ఏది అది పట్టుకోవాలి దీనికి శ్రీకృష్ణుడే చక్కటి దృష్టాంతం ఇచ్చి ఉన్నాడు గీతలో ఇంకా వేరే దృష్టాంతం కోసం మీరు వెతకక్కర్లా విద్యాలయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ స్వపాకే చండితా సమదర్శన అదిగో అసమ జ్ఞానులు సమాన్ని చూస్తారు సమదర్శన సమాన్ని చూస్తారు సమాన్ని చూస్తే జ్ఞాని విషమాన్ని చూస్తే అజ్ఞాని నేను నడిచి వెళ్తున్నా నా చేతిలో ఓ బ్రెడ్ బ్రెడ్ ముక్కు ఓ కుక్క తోక ఆడించి ఆడించినప్పుడు చిహు కుక్క అని దాన్ని చూశాను అనుకోండి అది వీధి కుక్క అని చూడాలంటే నేను మనిషిని అయి ఉండను నేను మనిషిని అయితేనే అది వీధి కుక్క అని చూస్తాం నేను మనిషిని కాకుండా దాన్ని వీధి కుక్క అనే చూపు ఉండదుగా ఇప్పుడు కూడా మీరు ఏది చూస్తారో ఆ చూసేది మీ గురించి మీకుండే భావన మీద ఆధారపడి ఉంటుంది అంతేతనే జగత్తు ఇచ్చారు మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో ఏ సంస్కారం మీ గురించి మీకుందో దాని మీద ఆధారపడి ఉంటుంది జగత్తు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చొని మగవాళ్ళందరూ కుడివైపు ఆడవాళ్ళందరూ ఎడమవైపు కూర్చున్నారు అని నేను అనుకున్నాను అనుకోండి అంటే దాని అర్థమైంది అనమాట నేను మగవాడినో ఆడవాడి అయ్యి ఉండాలి లేకపోతే అలా తర్వాత మనుషులందరూ హాల్లోపలన్నారు పశువులు బయట ఉన్నాయి అనుకున్నాను అనుకోండి అంటే అప్పుడు నేను మనుషులు మనుషుల్లో ఒక అయ్యి ఉండాలి అప్పుడు అవి పశువులు కదా ఎనీవే ఉండండి ఈ ఫిలాసఫీ లాగే ఉంటుంది అసలు పాయింట్ వస్తే సో కుక్క వీధి కుక్క పేరు నేను పండితుడాను చూడండి అది తేడా వచ్చేసింది కానీ అది తోక ఆడించింది ఆ తోక ఆడించిన వెంటనే నా చేతిలో బ్రెడ్ చూసి తోకా ఆడించింది అంటే అర్థం ఏంటో తెలిసిన ఆకలి దాని ఉన్నది ఆకలి ఏమండి అప్పుడు నా కేసు నేను చూసుకున్నా ఇక్కడ ఉంది ఆకలి చూడండి ఇక్కడ ఆకలి ఉంది దానిలో ఆకలి ఉంది సమ్థింగ్ అండ్ చుట్టూ చూస్తే చెట్లు ఉన్నాయి అవన్నిటి ఎందు ఆకలి గలదు అవి ఎప్పుడు భూమి నుంచి ఆహారాన్ని అలా తీసుకుంటూనే ఉంటాయి చుట్టూ వాతావరణం నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ని అలాగ పీల్చుకుంటూనే ఉంటాయి ఎండ ఎట్టుంటే అటువైపు ప్రసరించి ఆ హీట్ ఎనర్జీ లైట్ ఎనర్జీని తీసుకుంటూ ఉంటాయి అది వాటికి ఆహా సూర్యరశ్మి కార్బన్ డైఆక్సైడ్ ఆ వాతావరణంలో ఉన్నది నేలలో ఉన్న నీరు ఇతర న్యూట్రియన్స్ ఇవి దాని ఆహారం చెట్టుక ఆహారం ఈ ఆహారాన్ని ఎప్పుడు తింటాయో తెలిసినవి ఇరవై నాలుగు గంటలో రేపటిలో ఆకలి ఉన్నది ఈ కుక్కలో ఆకలి ఉన్నది నాలో ఆకలి ఉన్నది ఇంకేముందండి ఇంకో అరగంటలో పాఠం అయిపోతుంది భూమికి వెళ్ళడం ప్లేట్ ఉప్పడమే సంజయ్ ఉప్పడం ఆకలి ఉన్నది అది నాకు గుర్తొచ్చింది ఓ మై కాడ్ దానిలో ఆకలి ఉన్నది ఈ బ్రెడ్ నేనెందుకు పట్టుకెళ్తున్నట్టు నా ఆకలి కోసం నేను పట్టుకెళ్తున్నా ఇక్కడ ఉన్న ఆకలి అక్కడ ఉన్న ఆకలి తేడా ఏమీ లేదు శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే అన్ని ప్రాణులలో సమానముగా ఉండే ఆకలి నేనే అహం వైశ్వానరో భూత్వ అనగా ఆయనకి వైశ్వానరుడు అని పేరు ఎందుకంటే అంటే ప్రాణి విశ్వాంటే సకల సకల ప్రాణుల ఎందు సమానముగా ఉండేవాడు చెట్టు చాములతో సహా కిరిమి కీటకములతో సహా ఇప్పుడు మీరు ఈ పశువులను చూస్తే ఎప్పుడు ఏదో ఒకటి మేస్తూనే ఉంటుంది గిడ్డి ఇక్కడ గిడ్డి మేసి అక్కడ గిడ్డి మేసి కుక్క కూడా పొద్దున్నే లేచి ఇటు సంచారం చేస్తుంది అటు ఏదో ఒక ఆహారం కోసం వెదుకులాడుతూనే ఉంటుంది ఏ మనిషి మాత్రం తక్కువ మనిషి బ్రేక్ఫాస్ట్ అంటాడు లంచ్ అంటాడు డిన్నర్ అంటాడు మూడు పెట్టుకున్నాడు మూడు హద్దులు పెట్టుకున్నాయి ఆ మూడు మధ్యలో ఇంకా అక్కడక్కడ మళ్ళీ జైల్లో ఏదో రెస్ట్ దాన్ని నవ్వులుతూ ఉండడం మధ్య మధ్యలో కాఫీ ఎంతో ఉండడం ఏదో అంటే అది వీడి తప్పు ఆ లోపల ఆ వైశ్వాసుడు అలా కూర్చుని ఉన్నాడు కాబట్టి మనిషి వేరు కుక్క వేరు ఆవు గోవు అది కూడా ఎప్పుడు ఏదో ఒకటి మేస్తూ ఉంటుంది అది వేరు ఏనుగు ఉందంటే హస్తిని ఏనుగు అడవికి వెళ్ళి మీరు చూస్తే అది ఎప్పుడు గడ్డి నవ్వులుతూనే ఉంటుంది అది వెళ్ళాలి రాత్రి అయ్యేప్పటికీ ఒక టన్ను గడ్డి నవలాలని ఎంతసేపు నవ్వితే టన్ను అయ్యారు అలా గడ్డి దిగుతో లవులు తో దిగుతూలో లవుతూ ఉంటాయి వేరే పనేమీ లేదు అంటే ఆకలి సో అబ్బా ఈ విధంగా మనిషిలో వాడు ఆ మనిషి పండితుడే కావచ్చు లేకపోతే ఒక మూర్ఖుడే కావచ్చు శ్లోపాకేచ మనిషిలో పశువులో కుక్కలో నేనుగులో నక్కలో వీటన్నిటి ఎందు నేను సమంగా ఉన్నాను అని చెప్పాడు ఆ సమైన ఈశ్వరుణ్ణి ఎవడు దర్శిస్తాడో వాడే పండితుడు పండిత సమదర్శిన సమోహం సర్వభూతేశు ఈశ్వరుడికి వీడు నాకు కావలసిన వాడు వీడు నాకు శత్రువు అనే తేడా ఏమీ ఉండదండి ఈశ్వరుడికి అందరూ సమానమే ననే ద్వేష్యోస్తి నా ప్రియ అయితే మనం ఏమనుకుంటామంటే కొంతమంది ఈశ్వరుడికి దగ్గర కొంతమంది ఈశ్వరుడికి శత్రువులు ఏమైపోతుందంటే పురాణంలో ఒక కథ చెప్తారు ఆ కథని చెప్పినప్పుడు సింబాలిక్ చెప్తారు ఒక ప్రతీకతో చెప్తారు ఇప్పుడు మీకు బృహదారం యొక్క ఉపనిషత్తు తీసి ప్రథమాధ్యాయంలో దేవాసురాసత్తా ఆసన్ అనే ఒక బ్రాహ్మణము గలదు మూడోది దేవతలు రాక్షసులు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు దేవతలు రాక్షసులు ఉంటే ఇంకేముంటుందని యుద్ధమే ఉంటుంది ఇంకేముండదు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని ఉంటుంది శంకరాచార్యులు భాష్యంలో రాస్తారు ఎవండి దేవతలు రాక్షసులు ఎప్పుడు అలా కొట్లాంటూనే ఉంటారే పైగా దేవుడు ఎవళ్ల పక్షాన ఉంటాడు దేవతల పక్షాన ఉంటాడు రాక్షసులకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు ఈ దేవుడు కూడా వీళ్ళ ఒక పక్షాన చేరి రెండో పక్షాన అంటే పాలిటిక్స్లో పడిపోయాడు అనమాట దేవుడు కూడా దేవతల పార్టీలో ఉండి రాక్షసుల పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడంటే పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యాడనమాట దేవుడు ఒక్కడి ఇంకా పాలిటిక్స్లో జారలేదేమో అనుకున్నాను ఆయన కూడా జాయిన్ అయిపోయాడు ఇంకేం జాయిన్ మిగిలింది అని అలా చెప్పుకోకూడదు అని ఆయన అర్థం అది కాదు రాక్షసులంటే పర్మనెంట్గా దేవుడికి శత్రువులు అని అనుకోకూడదు దేవతలంటే పర్మనెంట్గా దేవునికి కావలసిన బంధువులు అని అనుకోకూడదు అలా ఎవరు ఉండరు అక్కడ శంకర భగవత్పాదులు విస్తారంగా రాస్తారు దేవతలు అంటే ఏంటి అసురులు అంటే ఏమిటి విస్తారంగా రాస్తారు ఎవడు తన అజ్ఞానం చేత దేవునికి దూరంగా ఉండిపోతాడో వాడు అసురుడు ఎవడు తెలివి తెచ్చుకుని దేవుడికి దూరంగా వెళ్తాడో వాడే దేవత దేవుడు అలాగే ఉంటాడు అందరికీ సమానంగా లభ్యమవుతూ ఉంటాడు అందరి ఎందు సమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు మీరు తెలివి తెచ్చుకుని దేవుణ్ణి గుర్తిస్తే మీకు దగ్గర దేవుడు మీరు అజ్ఞానంలో ఉండిపోయి దేవుణ్ణి గుర్తించకపోతే అదే దేవుడు దూరానికి ఇస్తుంటాడు సో తెలుగులో ఎక్స్ప్రెషన్ ఒకటి దిక్కుమాలిన దేవుడు అని ఒక కవి యొక్క పదప్రయోగం దిక్కు మాలిన దేవుడది అంటే అర్థం ఏంటంటే ఇంద్రుడు ఉన్నాడనుకోండి తూర్పు దిక్కు నందు ఉంటాడు పశ్చిమంలో ఉండడు ఇతర దిక్కులలో ఉండడు వరుణుడు పశ్చిమ దిక్కు నందే ఉంటాడు వీళ్ళు దిక్పాలకు మరి ఈశ్వరుడు సర్వేశ్వరుడు ఏ దిక్కులో ఉంటాడంటే దిక్కు మాలిన దేవుడు అన్ని దిక్కుల ఎందు వ్యాపించి ఉంటాడు ఒక దిక్కు ఎందు ఒక స్పెషాలిటీ ఏమీ లేదు సర్వ వ్యాపకుడు సర్వమునందు సమానంగా వ్యాపించి ఉంటారు వీడు తెలుసుకుంటే ఆ దేవుడికి దగ్గర తెలుసుకోకపోతే చూ అంతేగాని పర్మనెంట్గా శత్రువులు మిత్రులు ఉండరు అయితే ఇది కథ ఈ కథను అలాగ మనకి శంకర భగవత్పాదులు బాగా రాస్తారు అక్కడ సరిగ్గా ఇదే కథ మళ్ళీ చాందోజోపనిషత్తులో ఉన్నాయి అంటే శంకర్లు ఏం చేశారంటే మళ్లీ ఇంకోసారి వర్ణించారు ఇదే ప్రతీక ఉన్నది చూసుకోండి అని ఇంకోసారి గమనించారు తర్వాత తర్వాత పురాణం వచ్చిన తర్వాత పురాణంలో కొంచెం కథలని మన వాళ్ళు స్పిరిట్ తీసుకోవడం మానేసి లిటరల్గా ఎప్పుడైతే తీసుకోవడం ప్రారంభించారో తర్వాత స్పిరిచువాలిటీ ఫిలాసఫీ జ్ఞానము తత్వము ఆ స్థితి నుంచి జారిపోయి అక్కడ ఉండలేరు అక్కడ ఉండడానికి కొంచెం ఆ పరిశ్రమ వేరే ఆ తపస్సు వేరు ఆ తపస్సు చేసి ఉత్సాహం లేక ఆ జ్ఞానము ఆ తత్వం నుంచి జారిపోయి వీడు ఏం చేస్తాడంటే పురాణంలో పడిపోతాడు జ్ఞానం ఎప్పుడైతే లేదో పురాణము అంధవిశ్వాసాలుగా అయిపోతుంది జ్ఞానం ఉండాలి తత్వం తెలుసుండి పురాణం మీరు చూస్తే ఓ బాగుంది ఎంత బాగా చెప్పాడు అని తత్వం తెలియకుండా పురాణంలో పడ్డానంటే అబ్బా ఎన్ని వైవిధ్యాలు వచ్చేస్తాయంటే ఆ వైరుధ్యాలు అంతా కూడా మీరు మీరు దానికి ఏమీ రిప్లై కూడా ఇవ్వలేరు ఇప్పుడు పురాణంలో ఏమైనా ఉంటుందండి విష్ణు ఎప్పుడు ఇంద్రుని పక్షాన పోరాడుతాడు అని ఉంటుంది ఏదో మనం వాళ్ళు చెప్తున్నారు మనం వినేసుకున్న తలకాయ ఒప్పేసి ఎవడూ ప్రశ్నించట్లేదు కాబట్టి సరపడింది కానీ ఈ కుర్రాళ్ళు ప్రశ్నిస్తారు అమెరికాలో కుర్రాళ్ళు ప్రశ్నిస్తారు ఓ కుర్రాడిని నన్ను అడిగాడు కాబట్టి విష్ణువుకి లిపోర్టిజం ఉందని నేను అనుకుంటున్నాను కావునా కదా అని అంటే నేనన్నాను నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందని అడిగాను అంటే నేను పురాణం చెప్పారు ఆయన చికాగోలోనూ నేను విన్నాను విష్ణువు దేవతల పక్షపాతి అని చెప్పాడు ఆయన అలా ఉంటుంది వాళ్ళు అలా చెప్తారు పురాణంలో దేవతల పక్షపాతి పక్షపాతము గలవాడు పక్షపాతం కాదు పక్షపాతం పక్షపాతము గలవాడు అంటే అర్థమేంటి నిపుటిసం కదా మరి దేవుడికి నిపోర్టిజం ఉంటే ఎలాగా నాకు వీడు కావలసిన వాడు వీడు పైవాడు వీడికి నేను ద్వేషము అని అలా ఉంటే దేవుడు కదా ఎలాగా మరి అలా ఎందుకుంది దేవుడికి అని అడిగేది కుర్రాడు ఇప్పుడు కంట్రీ ప్రెసిడెంట్ ఉంటాడు అయితే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు ప్రైమ్ మినిస్టర్కి ఓ స్టేట్ అంటే ప్రీతి ఎక్కువాను ఇంకో స్టేట్ అంటే ప్రీతి లేదు అని అలాంటి పరిస్థితి తప్పు కదది అది అంగీకారం అవుతుందా సరే పాలిటిక్స్ డీజనరేట్ అయిపోతే ఇంక మనం ఏం చేయలేం కానీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నవాడు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమానమైన దృష్టి ఉండాలి అక్కర్లేదు మా ఏ స్టేట్ నుంచి వచ్చాడో ఆ స్టేట్ కి క్రీట్ ఉండడం ప్రైమ్ మినిస్టర్కి తగదు కదా అదేవిధంగా దేవుడు కూడా దేవతలన్నా రాక్షసులన్నా అందరూ ఆయన యొక్క సృష్టి వాళ్ళే కనుక ఆయన అందరి సమానంగా ఉండాలి కాని దేవతలకి పక్షపాత ఎలా ఉంటాడు అని ఆ ప్రశ్న వేశాడు అంటే అప్పుడు నేను చెప్పి చూపు అన్న దేవతలు అసురులు అంటే ఎప్పుడు రెండు గ్రూప్స్ రెండు పార్టీలాగా దగ్లాడుకుంటూ ఉంటానని నువ్వు అనుకోవద్దా ఈశ్వరుడు అంటే ఓ పక్షంలో చేరి యుద్ధం చేస్తాడని అలా అనుకోవద్దు అక్కడ యుద్ధమన్నా దేవతలన్నా అసురులన్నా మన హృదయంలో చెలరేగే సంగ్రామం ఇక్కడ ఉండే మంచి భావనలకే దేవతలని చెడు భావనలకే రాక్షసులని పేరు అని ఈ విధంగా అతనికి చెప్తే ఇదో అలాగా అని పాపం తెలుసుకున్నాడు కాబట్టి ఆ కథని లెటరల్ గా తీసుకోవటంలో ఇలాంటి సమస్యలు అన్నీ ఉద్భవిస్తాయి ఎనీవే ఐ మీన్ బ్యాక్ టు ది పాయింట్ ఈశ్వరుడికి శత్రువు అన్నవాడు ఎవడు లేడు మిత్రుడు కూడా ఎవడు లేడు మమే ద్వేష్యోస్ ప్రియ సపోజ్ ఇది ఎలాగంటే ప్రైమ్ మినిస్టర్ గారికి కర్ణాటక స్టేట్ అంటే మక్కువ ఎక్కువ అన్నారు అది ప్రైమ్ మినిస్టర్ పదవికి అవమానం అప్పుడు ఆయన ఏమనాలి నా నథింగ్ డూ అవునండి అనుకూడదు నథింగ్ డూయింగ్ ప్రైమ్ మినిస్టర్కి అలాంటివి ఏమి ఉండవు అందరూ సమానమే అనాలి లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారికి ఈ మతం వాళ్ళు ఉంటే ప్రీట్ ఆ మతం వాళ్ళు ఉంటే తక్కువ అన్నారు అది ఎంత తప్పది ఎందుకంటే అన్ని మతాల వాళ్ళు ఉన్నప్పుడు ఒక మతం మీద ప్రీతి ఎక్కువ అనేస్తే అదే ప్రేమనిషుడికి అది అవమానం అయిపోతుంది ఈశ్వరుడు కూడా అంతే కాబట్టి ఆయన ఏమవుతున్నాడంటే నమే ద్వేష్యోస్తి నీయ నాకు ప్రీతి పాత్రుడు అనేవాడు కానీ ద్వేషించదగిన వాడు కానీ అయితే ఒక ప్రశ్న మరి కొందరు ఈశ్వరుడికి దగ్గరగా వెళ్ళిపోతున్నారు మరి కొందరు వెళ్ళట్లేదు అంటే దీనికి ఒక దృష్టాంతం చలికాలంలో తెల్లవారుగా ఉన్న చలిమంట వేస్తారు వీధిలో ఎక్కడ చలిమంట అప్పుడు కొందరు ఆ చలిమంట దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ కూర్చొని ఆ వెచ్చదనాన్ని అనుభవిస్తారు ఒక ఆయన దూరంగా కూర్చొని చలిలో వణిపోతూ చలి చలి వేసేస్తోంది చలి వేసేస్తోంది తిట్టుకుంటూ చలిలో వినిపోతూ దూరంగా కూర్చున్నాడు ఆయనకి ఆ వెచ్చదనము అనుగ్రహం లేదు ఇప్పుడు మీరు చెప్పండి అగ్నికి ప్రియుడు ద్వేష్యుడు అనే తేడా ఉందా లేదు వీళ్ళందరికీ వెచ్చదనాన్ని ఆయన ఎందుకు అనుగ్రహించాడు వాడికి ఆయనకి దూరంగా ఉండిపోయిన ఆ పెద్ద ఎందుకు వెచ్చదనాన్ని ఇవ్వలేదు అదిగో అగ్నిదేవుడికి పక్షపాతం ఉండలదు అని మీరు అనరాదు వీళ్ళందరూ దగ్గరికి వచ్చారు బొత్స అగ్నిదేవుడు వాళ్ళకి వెచ్చదనాన్ని ఇవ్వలేదు వాళ్ళు దగ్గరికి వచ్చిన కారణంగా ఆ వెత్సదనాన్ని పొందేరు ఆయన దూరంగా ఉండిపోయాడు ఆయన పొందలేకపోయాడు ఆయన కనుక లేచి దగ్గరికి వచ్చేస్తే ఆయన కూడా అంత వెత్సదనమూ లభిస్తుంది ఏమి తేడా ఉండదు ఈ దగ్గరగా కూర్చున్నవాడు అజ్ఞానం చేత లేచి దూరంగా వెళ్ళిపోతే వాడికి వెత్తదనము దూరమే అయిపోతుంది కాబట్టి ఈశ్వరుడు అలాంటి వాడు అంచేతనే ఈశ్వరుడు కొందరికి మేలు చేస్తాడు కొందరికి చెడు చేస్తాడని అనుకోవడమే తప్పు మహాతప్పు అయితే సమాజము ఒక అజ్ఞాన ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది అంచేత సమాజంలో విశ్వాసాలు ఒకప్పుడు విక్షమతత్వానికి దగ్గరగా ఉన్న విశ్వాసాలు కాబట్టి పర్వాలేదు ఉండని కొన్ని విశ్వాసాలు అయితే మరి అంధవిశ్వాసాలుగా ఉంటాయి కొంతమంది ఏమనుకుంటానంటే మనం పని కట్టుకుని దేవుడికి పూజ చేయకపోతే దేవుడు మనకు అపకారం చేస్తాడు అని అనుకుంటాడు దేవుడు అలా అపకారం చేస్తాడా ఇప్పుడు మీరు ఆ ఉదాహరణకి చలి వేసుకొని ఇంట్లో కూర్చున్నారు సూర్యుడు ఎండ వచ్చింది మీరు వెళ్ళి ఎండలో కూర్చుంటే సూర్యుడికి సూర్యుడు మీకు ఎండని ఇవ్వడం మానేస్తాడా రక్తదనాన్ని ఇవ్వడం మానేస్తాడా మీరు పూజ కాబట్టి వీడికి రక్తదనం ఇవ్వను అని లేకపోతే మీరు లోపలికి పూజ గట్టిగా చేసి దండలోకి వెళ్ళకపోతే అయ్యో వీడు పూజ చేశాడు రాని పరిగతనొచ్చి నీకు వెస్తదనాన్ని ఇస్తాడా ఇవ్వడు కాబట్టి నేను ఇలా మీరు కంగారు పడిపోవద్దు ఈశ్వరుడికి దగ్గరగా వెళ్ళాలి పూజ దానికి సాధనమైతే పూజ ద్వారానే వెళ్ళాలి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే గతలో స్వకర్మణాత మధ్య సిద్ధుల నిన్నటి మానవ బుందో అధ్యాయంలో చెప్తాడు ఇప్పుడు మీరు మీ కర్తవ్య కర్మని చేయడం మానేసి మీరు ఈశ్వరుని పొగుడుతో కూర్చుంటే మీకు ఈశ్వరుని అనుగ్రహించడం మీ కర్తవ్యాన్ని మీరు చేయాలి అప్పుడే ఈశ్వరుని అనుగ్రహిస్తారు ఒకసారి నేను ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళాను ఏదో బిల్లు కోసం అక్కడ ఒక ఆయన కూర్చుని ఉన్నారు పదింటికి ఆఫీస్ తెరిస్తే నేను ఐదు నిమిషాలు తక్కువ పదింటికి వెళ్ళాను ఆయన పది ఇరవైకి వచ్చారు నేను నా బిల్లు ఆయన ముందు పెట్టి మీరు ఇంత లేటుగా వస్తే ఎలాగండి నేను ఇరవై ఐదు నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ అంటే ఆయన ఏమన్నారంటే చూడండి ఈవేళ పూజ చేసుకుని రోజు మాత్రం చెప్పారు అంటే నేను చెప్పాను చూడండి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే పూజ అదే పూజ మీరు చేసిన పూజ సరికాదు ఇది మీ కర్తవ్యం మీరు చేయడం మానేసి పూజ చేస్తే దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తానని మీరు అనుకోవద్దు అని చెప్పాను చెప్తే నీకేలా తెలుసు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను మీరు అభివృద్ధంగా చూడండి ఇప్పుడైనా సో జనులు చాలా అజ్ఞానంలో ఉంటారు మీ కర్తవ్యకర్మని మీరు మానే ఇప్పుడు మీరు తండ్రికి తండ్రికి తల్లికి సేవ చేసే సందర్భం ఉండి అది చేయకుండగా మీరు తీర్థయాత్రలకి వెళ్తే అది భక్తే కాదు పొండరీకుడు అనే కథ మీరు వినుంటారు పొండరీకుడు ఈ పండరీకురం ఆయన పేరు మీదే వచ్చింది పుండరీకుడు తల్లిదండ్రులకి సేవ చేస్తున్నాడు చేస్తుంటే పాండురంగడు వచ్చాడు పాండురంగడు వచ్చి ఏ పొండరీక నేను పాండురంగ నువ్వు రోజు నన్ను కొలుస్తూ ఉంటావు కదా నా భక్తుడు ప్రేమతో నీ దగ్గరికి వచ్చాను నా సంగతి ఏమిటో చూడు అంటే పుండరీకుడు ఏం చేస్తాడో తెలిసినా నువ్వు కంగారు కొట్టకు నేను నిన్ను పిలిచేనా ఇప్పుడు నువ్వు ఎందుకు అసలు సరే వచ్చినవాడు వచ్చావు దీని మీద నిలబడ అని పక్కనే ఉండే ఒక ఇటకని పక్కకి తోసి దీని మీద నిలబడు కదల అది తల్లిదండ్రుల సేవలో నిమగ్నం అవుతాడు అంచేతనే ఇప్పటికీ పాండురంగుడు ఇటక మీద నిలబడతాడనేది ఒక కథ చెప్తారు కాబట్టి కర్తవ్య కర్మానుష్ఠానము ద్వారా మనం కర్మయోగం ద్వారా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి భక్తి ద్వారా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి మీరు కర్మలు చేసి భోగాల కోసం కర్మను చేస్తే మీరు కర్మ ద్వారా ఈశ్వరుడికి దూరం అవుతున్నారు భక్తి ద్వారా భోగాలను సంపాదించుకోవాలనుకుంటే భక్తి ద్వారా ఈశ్వరుడికి దూరం అవుతున్నారు తప్ప మీరు దగ్గర అవ్వట్లేదు కాబట్టి ఈశ్వరుడికి ఎవరు దగ్గరికి వెళ్తే కర్మయోగము భక్తి యోగము ద్వారా వాడు ఈశ్వరుని యొక్క ఆ సన్నిధి యొక్క ఆనందాన్ని అనుభవిస్తాడు దూరంగా ఉన్నవాడు ఆనందానికి దూరం అవుతాడు అంతే తప్ప ఈశ్వరుడికి మటికి స్త్రీయుడు కాని ద్వేషుడు కానీ లేడు ఇప్పుడు సూర్యకాంతి చెక్క మీద పడుతుంది పడితే సూర్యకాంతి ఆ చెక్క ఆ కాంతిని ప్రతిఫలనం ఇవ్వదు ప పరివర్తనం చేయదు రిఫ్లెక్ట్ చేయదు అదే సూర్యకాంతి అంతే మొత్తం హెచ్చు తగ్గులు లేకుండగా గ్యాస్ మీద పడుతుంది పడితే చక్కగా పూర్తిగా రిఫ్లెక్ట్ అవుతుంది సేమ్ సూర్యకాంతి సో లేకపోతే గ్లాస్ మీద పడితే పరా పరావర్తనం చెంది అవతల వైపుకి పూర్తిగా ప్రవహిస్తుంది అదే సూర్యకాంతి గ్లాస్ మీద కాకుండా లెన్స్ మీద పడిందనుకోండి ఫోకస్ అవుతుంది చూడండి సూర్యకాంతిలో తేడా ఏమీ లేదు వుడ్డు మీద పడితే ఏమీ లేదు గ్లాస్ మీద పడితే ట్రాన్స్ప ట్రాన్స్పరెంట్ అవుతుంది ప్రవహిస్తుంది అటు అదే లెన్స్ మీద పడితే ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అవుతుంది ఆ పాయింట్ దగ్గర బోల్డ్ అంటుంది వేడి కూడా ఉంటుంది అక్కడ ఒక ఐటమ్ ముక్క పెడితే తక్కువ మనం అంటుకుంటుంది అంటే సూర్యకాంతలో అంత శక్తి ఉన్నది ఆ శక్తి అంతటా సమానంగానే ఉంటుంది ముడ్డు దగ్గర తక్కువ లెన్స్ దగ్గర ఎక్కువ కానీ వాటి యొక్క స్వభావాన్ని బట్టి హెచ్చు ఉన్నాయా అన్నట్టుగా కనపడుతుంది కాబట్టి ఈశ్వరుని ఎందు అటువంటి హెచ్చు తగ్గులేమి లేవు అంచేతనే ఈ పూజ చేసిస్తే ఆ కోరిక తీరిపోతుంది ఆ పూజిస్తే ఈ కోరిక తీరిపోతుంది అనేటువంటి సందర్భం ఉంది చూసారా దాంట్లో తాత్వికములైన ఇబ్బందులు ఉన్నాయి తత్వ తత్వబద్ధమైన ఇబ్బందులు ఉన్నాయి అంటే ఉదాహరణకి మీరు మీ పని చేయాల్సిన మీ కర్తవ్యం చేయాల్సిన సందర్భంలో మీరు కర్తవ్యం మానేసి ఏదో ప్రార్థన చేసేసి ఏదో స్తోత్రం వెళ్ళి కూర్చున్నారనుకోండి అప్పుడు ఈశ్వరుడు మీ కోరిక తీర్చేసారు అనుకోండి ఇంకొకడు స్తోత్రం చదవలేదు వాడి పనిలో వాడు ఉన్నాడు వాడి కోరిక తీర్చలేదు అనుకోండి అప్పుడు ఈశ్వరుడు ఏమన్నట్టు ఓ జనరల్ మేనేజర్ గారు ఉన్నారు ఒకడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చుట్టూ ప్రదక్షిణం చేస్తూ నువ్వు కొన్ని చంద్రహా ఇంద్రహ అని పొగుడుతూ నలక్షేపం చేస్తాడు ఆ జనరల్ మేనేజర్ గారు ఆయనకి ప్రమోషన్ చూసి ఇంకొకరు ఆయన ఎదురికి వెళ్ళడు ఆయన తన పని ఎప్పుడూ పనిచేసుకుంటూ ఉంటాడు కష్టపడి పనిచేస్తాడు అతనికి ప్రమోషన్ ఇవ్వలేదనుకోండి ఆ జనరల్ మేనేజరు ఎటువంటి వాడో ఈశ్వరుడు అలాంటి వాడు అలా ఉండదు మరి కామన చేతను పూజ చెయ్యమని ఎందుకు చెప్పినట్టు కామ్యకర్మని ఎందుకు చెప్పినట్టు అంటే కామ్యకర్మని మీరు చేసిస్తే మీ కోరిక తీరిపోతుందనే అభిప్రాయం కాదక్కడ మరి ఏమిటి అభిప్రాయం కనీసం కామన పేరుతోనైనా వీడు ఈశ్వరుని దగ్గరికి వస్తే రేపు పొద్దున్న కామనని విడిచిపెట్టి ఈశ్వరుడి దగ్గరికి వస్తాడేమో అనే ఆశతో అలా చెప్పారు అలా గుడదీక్షిక న్యాయమూ అంతేగాని మీరు పూజ చేసిస్తే కామను తీర్చేస్తే ఇంకా మీకు అర్హత ఉండాలి నేను పూజ చేసిస్తే పరీక్ష ప్యాస్ అయిపోతడా చదవక్కర్లేదా సోమవారం నాడు ఇంటర్మీడియట్ పరీక్ష ప్రారంభమైంది సోమవారం దాకా బలాదూరు తిరిగి సోమవారం పుట్టిన దేవాలయంలో కొబ్బరిగా కొట్టేస్తే పరీక్ష రాసేతడా సపోజ్ రాసైపోయాడు అనుకోండి సపోజ్ అప్పుడు అది ఈశ్వరుడికి అది శోభన మీరు ఆలోచించండి పెద్దలు అది ఈశ్వరుడికి ఏమీ శోభ కాదు ఏంటండి ఈశ్వరుడు కూడా ఈ మధ్యనే ఇలా తయారయ్యాడా మన పార్టీలో ఇలా తయారయ్యాడే అని మనం సిగ్గుపడాల్సి ఉంటుందా కాబట్టి కాకర్మతోటి మీరు ఈశ్వరుణ్ణి ఆరాధించేస్తే మీ తామనల్ని తీర్చేస్తాడు మీకు అర్హత ఉన్నా లేకున్నా రికమెండేషన్ సిఫారిస్ అనే లెవెల్లో ఈశ్వరుణ్ణి భావించటంలో తాత్వికమైన వైరుధ్యాలు లేకపోలేదు అయితే గతానుగతికో లోక లోకంలో ముఖ్యంగా జనులు రాగద్వేషాల అధీనంలో ఉండి ఏవో కామనులతో కామ్యక్రమాలను చేయటము అది ఉన్నదే ఉన్నమాట అది దాంట్లో అంత పెద్ద విదూరమేం కానీ పెద్దలైన మహాత్ములు కూడా పనికట్టుకుని కామ్యక్రమాలని ప్రోత్సహించటం అది మాత్రము ఆ పెద్దలకు శోభను ఎనివే దీజ్ సెకండరీ సెకండరీ ఫ్యాక్టర్ సో సమూహం సర్వభూతేశు నే ద్వేష్యోస్తి నీయ అంటే అర్థమేమిటి ఈశ్వరుడు సమత్వము గలవాడు ఎందుకని వ్యాపకమైన అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక సర్వమునందు అంతర్యామై ఉన్నాడు కనుక సముడు తర్వాత ఎవరైతే దగ్గరకు వస్తారో వారిపై ఈశ్వరులో ఆనంద స్వరూపుడు ఈశ్వరుడు బెల్లం వాడు బెల్లముక్క అక్కడ పెడితే ఏ చీమలు దాని దగ్గర చేరతాయో ఆ చీమలకి ఆ రుచి లభిస్తుంది ఏ చీమలు ఆ బెల్లముక్క వైపు రాకుండా దూరంగా పోతాయో వాటికి ఏమీ లభించదు ఈశ్వరుడు అలాంటి ఆనంద స్వరూ మీరు ఈశ్వరుడి దగ్గరికి వెళ్తూ మీకు ఆనందం అనుభవానికి వచ్చేస్తూ ఆ శాంతి సుఖము మీకు అనుభవానికి వచ్చేస్తూ దగ్గరికి వెళుతూ మీరు సంసారం లోతుల్లోకి వెళ్తూ ఉంటే మీకు అలజడి ఆందోళన ఉద్వేగము స్ట్రెస్ అంటారు ఇవన్నీ కూడా భయము ఇవన్నీ అనుభవానికి ఇన్సెక్యూరిటీ ఇవన్నీ అనుభవానికి వస్తాయి కాబట్టి ఈశ్వరుడు ఆ విధంగా ఆనంద స్వరూపుడు కనుక ఎవరైతే సమీపానికి వెళ్తే వారందరూ కూడా ఆనందాన్ని పొందుతారు ఆయన ఆనందాన్ని ఇస్తాడు అని ఉడితే ఎక్స్ప్రెషన్ ఒకరికే వాక్య ప్రయోగం అలా ఉంటుంది ఆయన ఆయన ఇవ్వడు ఇలా చేతుల్లో పెట్టడం తీర్థప్రసాదాలు ఇచ్చినట్టుగా ఆనందం పొట్లాలు కట్టి ఇవ్వడు ఆయన దగ్గరికి వెళ్తున్న కొల్లి ఆనందం వీడికి వచ్చేస్తూ ఉంటుంది ఎండ కాస్తూ ఉంటే వీధిలోకి వెళ్ళగానే ఎండ ఆ వెత్తదనం మనకు వచ్చేసినట్టుగా నిత్తికి దగ్గరికి వెళ్తే ఆ వేడి మనకు వచ్చేస్తుంది మనం అగ్ని ఆ రెడీ వచ్చేవారా తీసుకో అని ఇవ్వడు మనకు వచ్చేస్తుంది ఈశ్వరుడు ఎట్టివాడు సో నమే ద్వేష్యోస్తి న ప్రియ ఈశ్వరుడు క్షీమయందు తక్కువగా ఏనుగులో ఎక్కువగా ఉంటాడా ఉండడం లోనింట్లోనూ సమానంగానే ఉంటాడు సపోజ్ క్షీమలో ఎక్కువగా ఉన్నాడనుకోండి ఆ చీమ పగిలిపోతుంది క్షీమలో ఎంత ఉండాలో అంతే ఉంటాడు ఇప్పుడు ఇది ఎలాగంటే జీరో క్యాండిల్ బల్బులో ఎలక్ట్రిసిటీ ప్రకాశిస్తోందా హండ్రెడ్ క్యాండిల్ బల్బులు ప్రకాశిస్తోంది థౌజండ్ క్యాండిల్ బల్బులు ప్రకాశిస్తోంది సమానంగా ప్రకాశిస్తోంది ఎందుకంటే జీరో క్యాండిల్ బల్బు పవర్ ఎంతో అంతా ప్రకాశిస్తుంది తక్కువ లేదు ఎక్కువ లేదు సమానం థౌజండ్ క్యాండిల్ బల్బులో పవర్ ఎంతో అంతా ప్రకాశిస్తోంది తక్కువ లేదు ఎక్కువ కాబట్టి ఈశ్వరుడు ఆ విధంగా సముడు తర్వాత వైదికుడు అంటే ఈశ్వరునికి ప్రీతి ఎక్కువ లౌకికుడు అంటే లోకా వ్యవహారాలు ఉన్నవాడు అంటే అవైదికుడు అంటే ప్రీతి తక్కువ అని అనుకోవడాను వైదికుడైనా వేద కర్మలను సంసారం కోసం చేస్తే వాడికి ఈశ్వరుడు దూరమే లౌకికుడైనా లోకల్లో చేసి కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే వాడికి ఈశ్వరుడు దగ్గరే కాబట్టి వైదికుడు లౌకికుడు అనే తేడా లేదు ఎవరు దగ్గరికి వెళ్ళారు వాళ్ళకి ఈశ్వరుడు దగ్గరవుతాడు తర్వాత ఇంకొకటి మరి ఇవన్నీ మీరు వినడానికి సిద్ధమైతే నేను చెప్తా ఒకడు ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు నాకు భక్తి కలదు అంటూ ఉంటాడు నిజంగా ఏమీ కాదు మరొకడు ఈశ్వరుడు ఉన్నాడా లేడా నాకు సందేహమే ఇంకొకడు ఈశ్వరుడు లేడు అంటాడు ఇప్పుడు ఈశ్వరుడు ఈశ్వరుడు లేడు అన్నవాడికి పనిష్మెంట్ ఇచ్చేస్తాడా ఈశ్వరుడు ఉన్నాడని వాదించిన వాడికి వరాలు అలా ఉండదు అంచేతనే వాదనలు చేయడం అలాంటి వాదనలు చేసి ఇప్పుడు ఓ తండ్రి ఉన్నాడు ఆయనకి ఇద్దరు కొడుకులు ఒక కొడుకు ఎప్పుడు తండ్రి దగ్గరే ఉంటాడు విడిచిపెట్టాడు మన నాన్నగారు ఇంత గొప్ప అంత గొప్ప అని పాటలు పాడుతూ ఉంటాడు లేకపోతే అని కీర్తన చేస్తూ ఉంటాడు పొగుడుతూ ఉంటాడు ఇంకో కొడుకు ఉన్నాడు ఎప్పుడు తండ్రి దరిదాపుల్లో ఉండడు తండ్రికి దూరంగా ఉండి చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటాడు ఇప్పుడు తండ్రికి ప్రీతి ఎవరి ఎక్కువ ఉంటుంది రెండో వాడి మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి సారీ ఒక టూ మినిట్స్ ఈశ్వరుడు ఉన్నాడు ఉన్నాడని వాదిం చేస్తే ఈశ్వరుడు దగ్గర అయిపోతుంది ఈశ్వరుడు లేడు అని తిరస్కరించినంత మాత్రాన్ని ఈశ్వరుడు దూరమవుతాడు వాడు ఈశ్వర తత్వమునకు దగ్గర అయితే వాడు ఈశ్వరుడికి దగ్గరవుతాడు ఈశ్వర తత్వానికి దూరమైతే ఈశ్వరుడికి దూరం అవుతాడు దీన్ని మళ్ళీ మనం రేపు కొనసాగిద్దాము ఓం పౌర్ణమ పౌర్ణమిదం పౌర్ణ